నేనేం చేయాలని అడగా కాబట్టి మీరు మీ మనసులో అడగవలసిన మాత్రం కృషి చేస్తున్నాను అవునా ఇది కాస్త రాసుకోండి దయచేసి మీకు ఏదో ప్యాడ్ పెన్ ఏదో ఇచ్చారు కదా మీకు ఇచ్చిన ప్యాడ్ పెన్ దయచేసి ఇది రాసుకోండి మీరు ఏం రాసుకుంటారంటే రెండు లైన్లు రాసుకోండి ఇంకేమీ రాసుకోవద్దు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ archive.org आर्क P-O-L-A-B-A-T-A पीडबलो एल बी एस इंकेमी रास्क रू ल అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్లి పూల బాటాన్ని గనక మీరు సెర్చ్ చేసినట్టు మీకు 5 పబ్లికేషన్స్ తెలుగులో 2 పబ్లికేషన్స్ ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి అబ్సల్యూట్లీ ఫ్రీగా దొరుకుతాయి అంటే ఈ రెండు లైన్లు రాసుకోండి ఇంకేమీ రాసుకోనక్కర్లేదు క్లియర్ मन टाइम लेबी प्रजेश रुजल्बर लाचुनी एम ए वर्ड एम एस एक्सएल ना अब कावल का मध्य चूडो సరే ఇవాళ లెవెన్త్ మార్చ్ టూ థౌజండ్ థర్టీన్ ఇప్పటికి నా ప్రజెంటేషన్స్ ని లక్షా వేల నూట నలభై మంది చూశారు నా ఉపన్యాసాలు ఇంతమంది విన్నారు ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఊరికే అది వేరే విషయం ఇప్పుడు నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని బహుశా రేపు సాయంత్రానికి నేను అప్లోడ్ చేస్తాను అడ్రస్ మళ్ళీ అదే ఏమిటది ఆర్కైవ్ మీరు ప్రొఫెసర్ బి విశ్వనాథం అని గనక టైప్ చేస్తే సెర్చ్ అని అంటారన్నమాట మొత్తం ఎనిమిది వందల యాభై పైచిల్కు లెక్చర్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి అనేక టాపిక్స్ మీద నేను అనేక చోట్ల ఇచ్చినటువంటి లెక్చర్స్ ఈ వాటి లెక్చర్ కావాలనుకుంటే ఈ వాటి డేట్ టైప్ చేయాల్సి వస్తుంది డేట్ ని రివర్స్ ఫార్మెట్ రివర్స్ ఫార్మేట్ అంటే ఇయర్ మంత్ డేటు అంటే టూ జీరో అంటే మార్చ్ వన్ అంటే పదకొండో తారీఖు స్పేసెస్ వద్దు టూ జీరో वे सायं तरवा टैपेस्टर मेरे मेर का मरकसारे चूपेशन अंतर दी वेरे सैट दूसू राइट అని గనక మీరు సెర్చ్ చేస్తే రెండు వందల ప్రెజెంటేషన్స్ నావి అనేక టాపిక్స్ మీద మీకు ఫ్రీగా దొరుకుతాయి నా ఇమెయిల్ ఐడి ఇస్తున్నాను నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను పెన్ డ్రైవ్ ఉంటే యూ కీడీ ఈ ప్రజెంటేషన్స్ మీకు సీడీలో కాపీ చేసి ఇస్తారట అందుకని డోంట్ ఫీల్ దట్ యూ మే బి మిస్సింగ్ సంథింగ్ అనేటువంటి భావన మీకు వద్దు ఓకే సరేనా ముందుకు వెళ్దావా మనం నదిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి నేను ఒక దోశ తాగుతాను అంటే తాగంటారు ఓ నాలుగు తాగు స్నానం చేస్తే చెయ్యి అట్లనే ప్రపంచంలో పుష్కలంగా ఉన్నది మెటీరియల్ మనం చదువుతామా మనం ఆచరిస్తామా మనం పట్టించుకుంటామా మనలో మార్పు మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు ఓకే ఏ నష్టం లేదు మీ తర్వాత సీడీలో ఇస్తారట సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ మై ప్రెసెంటేషన్స్ ఇన్ ఎనీ మేనర్ యూ లైక్ సో సో సో హ్యావ్ ఎ నైట్ స్టే అని చెప్తూ దీన్ని చేస్తూ మనకు రెండో ప్రజెంటేషన్ కావాలి కోసం తయారు చేసినటువంటి ప్రజెంటేషన్ ఇంతవరకు ఎక్కడా వాడలేది కాకపోతే టైం లేదు పదిహేను నిమిషాలలో ముగించేద్దాం తేలిగ్గా అర్థమవుతుంది రైట్ నన్ను చూశారు ఇందాక నుంచి అరగంట నుంచి చూశారు కాబట్టి మళ్లీ నన్ను చూడక్కర్లే అది చూడండి ఇంకా నాలో ఏం మార్పు రాదు తెల్ల మారదు లేదా మారదు నేను అట్టనే అవుతుంది చూస్తూ ఉండండి ఎలా అసలు ప్రపంచంలో వై అండ్ హౌ అనేటువంటి రెండు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అవి ఈ రెండు గనక అర్థం చేసుకున్నట్టు అయితే మనిషి ఎంతో పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఒక్క నీటి చుక్క నీటి ఉపరితలం మీద పడి రిపుల్స్ క్రియేట్ చేస్తుంది ఆ నీటి చుక్క నీటిలో కలిసిపోతుంది అదే రాయి గనకైతే రాయి కలవదు కానీ రాయి కిందకు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ రిపుల్స్ ఆ వలయాలు ఏవైతే సృష్టించబడతాయో అవి అంచుదాకా విస్తరిస్తూ పోతాయి ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సత్యం ఎందుకు మన ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఒక్క నీటి చుక్కలా కలిసిపోవటం పరిస్థితులు మరోలా ఉంటే దృఢంగా రాయిలాగా ఉండగలగటం అనేటువంటిది మనిషికి కావాలి ఆ రెండు తత్వాలు మనలో ఉన్నప్పుడే అలా మనం విస్తరించుకుంటూ లోపలికి దిగుతూ మన యొక్క ప్రభావాన్ని మన యొక్క తెలివితేటల్ని మన ఒక అవకాశాన్ని మనం విస్తరించుకుంటూ ఉండటం జరుగుతుంది అలా నిరంతరం విస్తరణ ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది నేర్చుకోను నాకు అక్కర్లేదు ఏమైతే ఏమి అనేటువంటి కసి పగ ఒదు మీలో కొందరు ఈ కారుణ్య నియామకాలు అని అంటే కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఏదో ముసల్తనమో ఉద్యోగంలో చనిపోవటమో ఏదో ఆయన వాళ్ళు మీకు ఈ ప్రపంచం మీద కసి ఉంటుంది ఎట్లా కసి దేవుడు ఎందుకు తీసుకుపోయాడు మా మా నాన్నని ఎందుకు తీసుకుపోయాడు దేవుడు అందుకని కోపంతో ప్రతి ఒక్క మనిషి మీద నా కోపం ఏమ్మా బాగున్నావా అని అడిగితే ఎట్లా కనబడుతున్నా అంటే బాగున్నావా అంటే బాగున్నా అని చెప్పు బాగాలేనని చెప్పు ఎట్లా కనబడుతున్నా ఎందుకు కోపం ఎందుకు నీకు ఈ కోపంతో ప్రపంచంలో చాలా సమస్యలు వస్తాయి అందుకని ఈ గుడ్ ఎంప్లాయీ అనేటువంటిది ఏమిటో మనం చూద్దాం టాపిక్ మనకు తెలుసు గుడ్ ఎంప్లాయీ అని క్వశ్చన్ ఏమిటి ఇక్కడ వై ఎందుకు మంచి ఎంప్లాయీ అని అనిపించుకోవాలి ఎందుకు మంచి ఉద్యోగస్తుని అనిపించుకోవాలి చిన్న రహస్యం ఏమిటంటే మంచి మనిషి అవ్వటానికి మంచి ఉద్యోగి అవ్వాలి ఇక్కడ ఈ గుడ్ అనేటువంటిది ఇక్కడ ఆగదు ఎందుకు ఆగదంటే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ సన్ యూ విల్ బికమ్ ఎ గుడ్ హస్బెండ్ అండ్ ఏ గుడ్ ఫాదర్ ఇఫ్ యూ ఆర్ ఎ బ్యాడ్ సన్ యు ఆర్లీస్ట్ బికమ్ ఎ బ్యాడ్ హస్బెండ్ అండ్ ఎ బ్యాడ్ ఫాదర్ సమజైందా You must become యూ మస్ట్ బికమ్ ఎ గుడ్ సిటిజన్ ఆఫ్ ద సొసైటీ ఎప్పుడు గుడ్ సిటిజన్ అవుతావు గుడ్ good గుడ్ good గుడ్ గర్లు గుడ్ స్టూడెంట్ గుడ్ good గుడ్ ఎంప్లాయీ గుడ్ హస్బెండ్ గుడ్ good, గుడ్ మదరు good good good, good, good, good, good, good, good, good, good. గుడ్ గుడ్ గుడ్ గుడ్ గులు పడాలని నిచ్చెనలో మెట్లుంటాయి ఆ మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు ప్రతి మెట్టు మీద కాళ్ళు జాగ్రత్తగా పెట్టాలి మూడో మెట్టు సగం పెట్టి ఆరో మెట్టు ఉల్టా పడితే ఎట్లా విచ్చనున్నది నీ కాళ్ళున్నాయి ఎక్కడ చేతకాలే నిచ్చను నువ్వు తప్పడతావు ఎక్కడం చేతకాల జాగ్రత్తగా ఎక్కినందుకు నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ద రిలవెంట్ క్వశ్చన్ ఏమిటంటే హౌ టు ఉద్యోగం వచ్చింది ఎవరు ఎందుకంటే తెలిసిన అన్నడా ట్రాన్స్ఫర్ చేయిస్తా చేస్తా వాడు వాడు చేయిస్తా సీట్లో ఉండడు ఇదా మన యాటిట్యూడ్ అరే నీ ధర్మం నువ్వు నిర్వర్తన్ చేయి నా ధర్మం నేను నిర్వర్తిస్తా డ్యూటీ కరో సావర కామే కూర్చు ఫరఖే బతాయి దూసే మామూలుకి భార్య దఖలు మంచి చేయాలి వై అండ్ హౌ అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకు టైం లేదు కాని ఇది ఒక ఇంగ్లీష్ పుస్తకంలోంచి కాపీ కొట్టేశాను ఒకటి నుంచి పదకొండు వరకు నంబర్లు ఇచ్చారు అది చిన్నగా ఉంటే బొమ్మ కొంచెం కుదురుగా ఉంటుంది ఇది కొంచెం ముఖం నీకు కదా కొంచెం ఏడు మొహం పెట్టినట్టు ఇటు నుంచి ఇస్తా వస్తు ఇది కాస్త నవ్వు ముఖం పెట్టినట్టు వాళ్ళు ఏం టెస్ట్ కండక్ట్ చేశారట అంటే ఇది ఒక ప్రింట్ చేసే ఒక షీట్ అందరికీ ఇచ్చి నీకు నీ పని గురించి నీకే అభిప్రాయం ఉందో अंत नी मनो अभिप्रायम वैखरी उद नी मुखर् आफीसको नव आनंदवा दाखे अर्थम टेस्ट अंत अद वेरिए उदाणक इधर ब्रउन अंट इधर लाइट यहां ब्रउन वैटू कल లైట్ లో వస్తుంది కదా అట్లన్నమాట అది సో లెవెన్ వేరియేషన్స్ ఉన్నాయి అది ఇప్పుడు మనం పట్టించుకోవద్దు ఇది నేను టైం అయిపోతుంది మళ్ళీ ఆ లెక్చర్ ఇవ్వాలి మీకు అందుకని చాలా బ్రీఫ్ గా చెప్తాను చదివితే మీకు తేలిగ్గా అర్థమవుతుంది కాబట్టి నేను డీటెయిల్స్ లోకి వెళ్తా వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ కష్టపడి పని చేసే మనిషి అని అనిపించుకోవద్ది కష్టపడటం అని అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముందుకు వెళ్తాం ఇల్లు కడుతూ ఇటుకలు మోస్తారు మీకు తెలుసు ఒక ఆయన ఎనిమిది ఇటుకలు పెట్టుకుని మోస్తున్నాడు అంట ఇంకొక ఆయన ఒక్కొక్క ఇటుక పట్టుకుని మోస్తున్నాడు అంటే అదేంటి అంటే వాడు బ్రదకస్తుడు సార్ అన్న ఒక్క పార్టీస్తాడు నేను నిదానంగా జాగ్రత్తగా తీసుకుపోతా అడంట ఏమన్నా సమజైందా బ్రతకస్తుడు సార్ వాడు లేజీ ఫెలో నీకు ట్రిప్ కింత అనివ్వటం లేదు ఇప్పుడు ఎనిమిది ఇటుకలు పోయటం రూల్ అయితే మోస్తాం 7 మోయటం రూల్ అయితే ఏడు మోస్తావు ఆరు మోయటం రూల్ అయితే ఆరు మోస్తావు అంతే తప్ప ఏడు మోయటం అందరూ ఏడు మోస్తున్నప్పుడు నువ్వు ఒకటి మోస్తావు పాత రోజుల్లో ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి ఈ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గుళ్లకు రథాలు ఉండేవి పెద్ద పెద్ద రథాలు రెండంతస్తులు మూడొంతస్తులు మేడంత రథాలు ఉండేవి దానికి పెద్ద పెద్ద లావు తాడు ఉంటుంది అది ఎంత మంది గూల్స్తే కదులుతుంది అది తిన్సో చార్ సోలోగా కించిన భర్త హౌస్ కదా నువ్వు ఒక మనిషి పట్టుకుని ఊరికి ఇట్లా నవ్వుతూ ఉంటే దొరుకుతుంది కదులుతదా నాలుగు వందల మంది పట్టుకుని బలంగా గుంజుతే అది ముందుకు కదులుతుంది సమాజం దేవుని రథం లాంటిది బాధ్యత అర్థం చేసుకోవాలి మనిషి అందరూ కలిసి తమ తమ పనులు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ దేశంలో ఇంత పేదరికం ఉండదు ఇంత దరిద్రం ఉండదు ఇంత అన్యాయం జరగదు అనేటువంటిది చేసుకోండి వర్క్ హార్డ్ అండ్ వర్క్ స్మార్ట్ రెండోది బి సెల్ఫ్ డిసిప్లి అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ క్రమశిక్షణ आगेना आना आगेना असल अलवा अरे सी सफ मोटेटे स्वीय क्रम शिक्षण स्वीय स्पूर्ति नी पे नीक का धर्म काब्स धर्मा आचरी काब्सा पनी चय అది తప్పుడు పని అయితేనే చేయ ఎవడను చూస్తున్నాడు కాబట్టి ఇంకో రకంగా చేస్తా ఎవరు చూడనప్పుడు ఇంకో రకంగా చేస్తే డబుల్ స్టాండర్డ్స్ అనేటువంటిది జీవితంలోంచి తీసేయాలి ఎవరు చూస్తున్నా చూడకపోయినా పైవాడు చూస్తున్నాడు అనుకుంటే వాడిని అయితే నువ్వు మోసగించలేవు కదా అదొక్క సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంప్రూవ్ యువర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ సమయ నిర్వహణ సామర్థ్యాలు ఒక పని చేస్తూ ఎంత టైం పడుతోంది అది రెండోసారి మూడోసారి ఐదోసారి పదోసారి ఇరవయోసారి చేస్తున్నప్పుడు అంతగానే ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతోందా ఎలా చేస్తే తక్కువ టైం పడుతోంది ఓ పదేళ్ల నుంచి పనిచేస్తున్న వ్యక్తి హుషారుగా చేస్తాడని నువ్వు కొత్తగా వచ్చినవు కాబట్టి నీకు తెలియదు కానీ గమనిస్తే చూస్తే అడుగుతే ఆయన చెప్తే నీవు నేర్చుకుంటే అదే హుషారితో నువ్వు బహుశా పదేళ్లు పట్టింది నేర్చుకోవడానికి నువ్వు పది రోజులలో నేర్చుకుంటావు ఎందుకంటే తరువాతి తరం వాళ్ళు ఎప్పుడు ఎక్కువ చురుకైనటువంటి వాళ్ళు అవుతారు ఈ ప్రపంచంలో ప్రకృతి యొక్క ధర్మం అది ఏమిటా ప్రకృతి ధర్మం ఎవల్యూషన్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్ మీరేం అనుకోకపోతే మీ పిల్లలు మీకన్నా హుషారు ఉన్నారా లేదా అయ్యో ఒప్పుకోండి ఏం సిగ్గుబడకే ఉన్నారు అవునా దీని ఇప్పుడు రివర్స్ బెట్టండి రివర్స్ బెట్ అంటే మీ సీనియర్ల కన్నా మీరు హుషారు అవునా కాదా త్రూవ్ సాత్కరస్ ఇప్పుడు వాళ్లకు ఆరు నెలలు పట్టింది నేర్చుకోవడానికి నువ్వు ఆరు రోజులలో నేర్చుకోవు హుషారని చెప్పని అనిపించుకుంటే ఆనందంగా ఉంటుందా ఏం బొద్దు పనికిరాళ్లు ఇచ్చినోళ్ళని తీసుకొస్తే ఆఫీస్ చెడిపోతా సార్ అంటే అనమాట సార్ ఇట్లాంటి ఉంటే ఆఫీసు బాగుపడతా సార్ అని అనిపించుకోవాలి ఇంప్రూవ్ యువర్ మెమరీ స్కిల్స్ జ్ఞాపక చూస్తే గమనించాలి వింటే గమనించాలి ఒక్కసారి చెప్తే వినాలి ఎందుకు చెప్పారో అర్థం చేసుకోవాలి అనుమానం వస్తే మళ్ళీ అడగాలి ఏం సార్ నువ్వు చెప్పింది నాకు అర్థం కాలే మళ్ళ చెప్పు సార్ నాలుగు పాయింట్స్ నువ్వు చెప్పినావు మూడైతే అర్థమైనా సార్ ఒక్కటి నాకు తెలియదు ఇంకో చెప్పు అని నీకు తెలుసా నువ్వు అనుకున్నావు నీకు తెలుసా ఆయన అనుకున్నాడు చివరికి పనిచేడుతుంది అట్లా కాకుండా ఉండాలి బీ ఎ గుడ్ టీమ్ ప్లేయర్ వర్క్ వెల్ విత్ అదర్స్ నలుగురి కలిసి ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు నలుగురు కష్టపడి ఇందాక రేపు దేవుని రథం పూజిన ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు కష్టపడి పరిస్ఫూర్తిగా పనిచేయాలి అంతే తప్ప ఒకరు పని చేస్తున్నారు ఒకరు నటిస్తున్నారు ఒకరు తాయి ఒకరు మనుషులు తాగుతున్నారు పని కదా ఒక కాలేజీ ఒక డిపార్ట్మెంట్ లేకపోతే హెడ్ లేకపోతే మరో చోట ఎంతమంది కలిస్తే పని అవుతుంది మీరే అనుకోకండి మనకు ఈ ఫంక్షన్స్ అవుతాయి కదా ఫంక్షన్స్ వంటలు చేస్తారు కదా వంటింటింటికి వెళ్ళప్పుడు చూసింద్రా అంటే పెద్ద పెద్ద వంటలు జరుగుతున్నప్పుడు మూడు నాలుగు ఉంటే ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్క పెద్ద పాత్ర ఉంటుంది ఓరు కలబెడుతుంటారు ఓ ఇక్కడ కూరలు జరుగుతుంటారు ఓరిద్దరు బియ్యం కడుగుతుంటారు ఓరు ఒక్కో పని చేస్తుంటారు ఓరు బాసనలు చూసుకుంటూ ఉంటారు ఎంతమంది కలిస్తే పని అవుతుంది एंत मु तरवाते स्टेपेट सीक्वे वरस मुझे तरवा चेयर कोई पा वेवल्लाक चलो आरोप पच्चीस पंचको पक्रम నీ వల్ల ఎదుటివాడికి పక్క వాడికి ఇబ్బంది కలగకూడదు అలాంటి జాతితో కనుక పని చేస్తే బాగుంటుంది బి ఫ్లెక్సిబుల్ మామూలుగా సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ అయిపోతుంది ఒక్క పావు గంట ఎక్స్ట్రా ఉండటానికే సిద్దపడిరండి నాలుగు నలభై ఏడుకు తయారవ్వటం కాదు వెళ్ళిపోవటానికి అందరూ వెళ్ళిపోతుంటే మాత్రం మీరు వెళ్ళిపోండి మీరు ఒక్కరే కనుక్కుంటే రేపు పొద్దున కాగితం పోతే కానీ తీసిందంటే పనిచేయాలి అర్థం కాదు నలుగురుంటు కొత్త కొత్తలో మంచి పేరు తెచ్చుకుంటే జీవితమంతా మంచి పేరు నిలబెట్టుకుందాం అనే జాస్ ఏర్పడుతుంది కొత్తలో బే కాదనుకుంటే నీకెవ్వడు పని చెప్పడు జీవితం అంతా మీరు అర్థం చేసుకోండి ఏ రకమైన జీవితం కావాలో దాన్ని బట్టి బీ పాజిటివ్ డోంట్ కంప్లెయిన్ ఆర్ కిట్ సైడ్స్ ప్రపంచంలో మనకున్న తెలివితేటల్ని చాలా మంది షికాయత్కు వాడుకుంటారు ఇది ఇట్లుండే అది అట్లుండే రోడ్లు ఎట్లున్నాయి చెట్లు ఎట్లున్నాయి ఎండ్ ఎట్లున్నది ముందు ఉస్మానియామస్ ఎట్లుండే తెలుసున్నా మా చిన్నప్పుడు చార్మినార్ కల్లీ కింగ్ కోటి దాకా రోడ్డు నీళ్లు పోసి కడుగుతుంట రోడ్లు అవును చిన్నప్పుడు సంగతి చెప్తున్నా అవునా ఎట్లున్నాయి ఇప్పుడు రోడ్లు ఏంది ఇది అంటే కరెక్టే అది కరెక్టే ఇది కరెక్టే అప్పుడు ఆనాడు అట్లా జరిగింది కరెక్టే ఈనాడు ఇట్లున్నది కరెక్టే కాని మనం ఏం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ అప్పట్లోలాగా నీళ్లు లేవు తాగడానికే నీళ్లు లేవు రోడ్లు గడుగుతుంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మనం పరిస్థితికి తగ్గట్టు లీవ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో పిల్లగాడికి బాగలేదు ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు లేకపోతే కూరలు అయిపోయినాయి లేకపోతే వస్తూ వస్తూ కూరలు తీసుకురావాలా బియ్యం తీసుకురావాలి నా పాలు విరిగిపోయినాయి మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఏ రోజు ప్యాకెట్ ఆ రోజు తెచ్చుకోవాలా పొద్దునవాడు రాడు రేపు పండగ ఎల్లు శివరాత్రి జాగరణ ఇవన్నీ ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను ఇంటి గడప దాడుతున్నప్పుడు ఇంటిలోపరోపెట్టి చిరునవ్వుతో బయటకు రావాలా ఆఫీస్కు వస్తే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే టెన్షన్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తీసుకుపోయి ఇంట్లో కోపడుతూ పోతూ తిడుతూ ఉండవు ఇంటివి ఇంట్లో ఆఫీస్కి ఆఫీస్ బీ రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైన మనిషి కాం సోంపేతో కరదేతే నమ్మకం చెప్పు పెట్టుకోవచ్చు అపనమ్మకం ఉండకూడదు ఆ వ్యక్తి నా మీద నమ్మినప్పుడు నేను మోసగించాను వచన ధియా తో నిభాల ఆ ధ్యాతితో ఉండండి నవ్వుతూ ఉండండి ఏదో ఉన్నది ఆయన ఐదు గంటలకు వెళ్తున్నాడు ఇగో ఇద్దరు పది కాపీలు జిరాక్స్ చేయించి పెట్టు ఏం సార్ పోయేటప్పుడు చెప్తావు పని అనిపిస్తుంది రైట్ సార్ సార్ ఇంకేదన్నా ఉందా ఏం లేదు ఆయన ఒక్కటి చేసిపో నేనే అంట అంట కాకుండా నీకు తీసుకొచ్చినాక అదే ఇది కూడా ఇది రా అరే ముందెందుకు సార్ నువ్వు తప్పు నీరాదా ఇప్పుడు నాకు ఉండాలా अब देखो भाई ये तीन आइटम है इसके ऊपर लिख रहा हूं पेंसिल से इसके पीछे लिख रहा हूं ये दस कापी ये पांच कापी ये छह कापी लाके मेरे टेबुल पर रख दो मैं मीटिंग को जा रहा हूं खुदा ऑफिस कल सुबह में लेके खत्म मामला काम लेना मेरी ओशारी के ऊपर है काम करना आपकी ओशारी के ऊपर है तेली तेटल तो पन चपाला पन नाला पनक पन चेयला सख्यता उसे फैमिली फीलिंग एपड़ता उठ वी पॉजिटिव చాలా మందిలో అనవసరమైనటువంటి చిన్నప్పటి నుంచి ఉన్న సమస్యల వల్ల నెగటివ్స్ అక్యూములేట్ అయిపోతాయి మనకి ఆ నెగటివ్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి బీ డిసిప్లిన్ క్రమశిక్షణ బీ ఆర్గనైజ్డ్ మీ సీటు మీ కప్పదెప్పబడినటువంటి అల్మార లేకపోతే మీ పేపర్లు మీ వ్యవహారం మీ ఫైలింగ్ ఆ ట్యాగ్ ఎట్ల దాన్ని సెట్ ఎట్లా స్టాప్లర్ పెడితే పిన్ చేయాలా పది కాపీలు తీస్తే ఎట్లా పెట్టుకోవాలా ఆఫీస్ కాపీ ఎక్కడ పెట్టుకోవాలా అడిషనల్ కాపీస్ ఎట్లా పెట్టుకోవాలా ఫైల్ బుడెట్లెయ్యాల అర్జెంటు మోస్ట్ అర్జెంటు ఇమీడియట్ అంటే అర్థమైంది తేడా ఏంది సాల్ రోజు కూదరు విచ్చే ఫైల్ ఆతే రోజు అదే ఫైల్ దూరం చే పక్కది యెల్లో దిటి పక్క పెట్టు బ్లూ దగ్గర పెట్టు దీన్ని కరెంట్స్ వస్తాయి ఎట్లా సాటించేసుకుంటావు ఆయనంగా చూద్దాం తి ఆలోచించాడు మీరు వి క్రియేటివ్ కొంచెం హుషారి వి కన్స్ట్రక్టివ్ అంత అర్థమైంది బండి వెనక బండి కట్టి పదహారు బళ్ళు గట్టి ఇటుకల కుప్పని కోడ అని అనము ఇటుకలు పేర్చినప్పుడే గోడవుతుంది ఆ ఇటుకలతోనే మసీదు కడతావు గుడి కడతావు చర్చి కడతావు ఇల్లు కడతావు గోది మన ఆలోచనలు మన మాటలు మన పనులతోనే ఈ సమాజం నడుస్తుంది అక్కడ పొరపాటు చేయ ఇటుక కడతావా కడితే ఉంటదా పునాది లేకుండా కడతావా అరే మీ ట్రైనింగే మీకు పునాది మీ చదువు మీ సంస్కారం ఇవి అవసరమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి మీ కాంట్రిబ్యూటింగ్ ఇవ్వటాన్ని గుర్తుంచుకోండి మీ వాల్యూ ఓరియంటెడ్ విలువలు ఏమిటి మొత్తం నేను స్టేషనరీ ఇన్ఛార్జ్ ఇంటికి పోతూ పోతూ ఓ పది కాగితాలు జాబ్లో పెట్టుకుంటా అదే ఉన్న ఐదు మంది ఐదు వందల పది షీట్లు తీసుకోపోతే పేపర్ బిల్ కొనుక్కోవాలి దుఃఖం బంద్ చేయాలా చేసే పని బంద్ చేసి ఓటు చేసుకోవాల్సి వస్తుంది పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కరెక్టే కానీ నా జీతంలో నేను సంలాయించుకుంటా నా ఇల్లు నేను జీతంలో సంలాయించుకుంటా ఆ ఒక్క ధర్మాన్ని పాటిస్తే మిగిలిన ధర్మాలని రైల్ ఇంజన్ వెనకాల వచ్చినట్టు అవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తర్వాత చదువుకోవడం అవర్ యాటిట్యూడ్స్ కంట్రోల్ అవర్ లైఫ్ వీ మస్ట్ లెర్న్ టు హార్డ్నెస్ దిస్ క్రియేట్ ఫోర్స్ మన వైఖరి ఎలా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పని చేస్తుంటుంది నువ్వు మంచివాడు అనుకో ఇరవై నాలుగు గంటలు నీకు మంచి ఆలోచనలు వస్తాయి పొరపాటు నువ్వు అంత మంచితనం లేదనుకో ఇరవై నాలుగు గంటలు అసుంట ఆలోచనలు వస్తాయి మహాభారతంలో షకు ఒక క్యారెక్టర్ ఉండే పేరు వినుంటారు మీరు వాడికి అసుంట ఆలోచనలు వస్తాయి దృప వస్తాయి అర్థం చేసుకోండి ఏ రకమైనటువంటి భావాలను మన మనసులోకి ఆహ్వానించుకోవాలో ఏ పని చేస్తున్నా డూ వాచ్ యు our love what you do adopt work is worship attitude ninnu neevu nirvahinchukolekapothe neeku appa cheppa padina pani ela nirvahinchukuntaru you must learn to manage yourself improve yourself management skills ye poduna emana da evaraina ore nalrolu ketho vachinappudu nenu emmo anukunna bayu chalu sharu na nerchukona pani ante baavuduna inku aarnelu baartadu arni ఏమనాలా నితో వ్యవహరించిన మనిషి కొంచెం చే మహిళలు అడిగాకే బాబా సభద నీకు గార్నెలు పడతదా నీకు అని అనిపిస్తే బాగుంటుందా లేకపోతే నువ్వేమో అనుకున్నా నెల రోజులు నేర్చుకున్నా మొత్తం పని వీ ఆర్ వాట్ వై థింక్ వీఆర్ మనమేమని మనం అనుకుంటామో అంటే సజెషన్ రేపు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నప్పుడు లేకపోతే ఎన్ఎల్పీ ఏమని చెప్పడం కుదిరితే చెప్తారేమో నీవేమనుకుంటే అది యద్భావం తద్భవతి అని చెప్పారు నేను మంచివాడు అవ్వాలని అనుకుంటే మంచివాడు అవుతావు ఏ పట్టించుకోకు లైట్ లేలో లైట్ లేలో ఐ డోంట్ కేర్ అనుకుంటే ఐ డోంట్ కేర్ టైప్ డెవలప్ అవుతుంది గెట్ ఇన్ టచ్ విత్ వాట్ యూ రియల్లీ థింక్ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటి నీ కలలేమిటి నీ అభిప్రాయాలు ఏమిటి ఏమనుకుంటున్నావు దాని గురించి నేర్చుకోవటం అవసరం విఆర్ అవర్ థాట్స్ విఆర్ అవర్ థాట్స్ వీఆర్ అవర్ ఛాయిసెస్ వీఆర్ అవర్ డిసిషన్స్ విఆర్ అవర్ క్వశ్చన్స్ వీఆర్ అవర్ డ్రీమ్స్ వీఆర్ అవర్ యాక్షన్స్ వీఆర్ అవర్ రిజల్ట్స్ వీఆర్ అవర్ లైఫ్ అందుకని వివేకానందో చాలా చక్కని మాట అంటాడు యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు హ్యాండ్స్ అంటే ఏదో పాన్ హిస్ట్రీ గీతలు చూసి అది చెప్పింది నీ పనుల మీద ఆధారపడి నీ భవిష్యత్తు ఉంటుంది Your destiny is in your hands. Let your thinking be always consistent with Sarvejana. I am not doing this. I am doing this. I am doing this. I am doing this. I am doing this. I am doing this. I am doing this. I am doing this. You are not in a private engineering college. I am doing this. I am doing this. అక్కడ ఉదాహరణకు నూట అరవై మంది పిల్లలు ఉన్నారని చెప్పని అనుకో మూడు వందల మంది ఉన్నట్టు స్కాలర్షిప్ అమౌంట్ క్లెయిమ్ చేసింది నడిచిన రోజులు నడిచినాయి వాడు వీడికి తినిపించిండు వీడు వాడికి తినిపించిండు అంత వృష్ణ నడిచింది అవునా ఒక్కసారి బయట పడ్డది పిలుసుకోలేక చేస్తున్నాడు ఎవరెవరైతే సంతకాలు పెట్టిన సార్ నువ్వు లేవు ఉన్నప్పటి సంగతి ఆ సంతకం ఉన్నదా ఎక్స్ప్లెయిన్ చెయ్యిస్టర్ అయితే అడ్మిషన్ ఎంతమందికి ఇచ్చినావు అటెండెన్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది క్లెయిమ్ చేసినావు నువ్వు తెలియదు సార్ ఏం తెలియదు నూట ముప్పైకి రెండు వందల తొంభైకి తేడా తెలియదా నీకు కొత్త సార్ ఏం కొత్త ఆలోచించండి మీకే అర్థం అవుతుంది యు ఆర్ యువర్ థాట్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది ఎలాంటి ఆలోచనలు మీ మనసులో ఉంటాయి అలాంటి చూపు అలాంటి మాట అలాంటి పని అలాంటి ప్రవర్తన అలాంటి ఫలితం మీకు దక్కుతుందని గుర్తుపెట్టుకోండి అందుకని జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి థాట్స్ బికమ్ వర్డ్స్ వర్డ్స్ బికమ్ యాక్షన్స్ థాట్ లెస్ వర్డ్స్ ఆర్ డేంజరస్ థాట్ లెస్ యాక్షన్స్ ఆర్ మచ్ మోర్ డేంజరస్ రిపీటెడ్ యాక్షన్ బికమ్ హ్యాబిస్ హ్యాబిట్స్ కాన్స్టిట్యూట్ అవర్ క్యారెక్టర్ దట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ థింకింగ్ హెడ్ ఏ ఫీలింగ్ హార్ట్ అండ్ ఎ పెర్ఫార్మింగ్ సెట్ ఆఫ్ హ్యాండ్స్ మదర్ టెరసా వచ్చాడు చక్కని మాట అంటారు పరిచే చేసే చేతులు ఆలోచించే మెదడు అవసరం ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా ఇవే ముఖ్యం అని చెప్పారు కేవలం నీ పాటికి భజన ప్రార్థన పూజ చేసుకుంటూ కూర్చోకు పని ఉత్పత్తి చేయి విలువను పెంపొందించు సమాజానికి ఉపయోగపడు సమాజ ఉపయోగపడు అదే నీ ధర్మం అని చెప్పని చెప్తారు అవునా ప్రూవ్ దట్ యున్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ యువర్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్లీ You can't improve until you understand the problem. If you understand what you are doing, you can do your own work. If you are in your department, if you are in your department, if you are in your department, you can do your own work. Improve your understanding skills continuously. That's why. If you are in this section, you can do this. If you do this, do this section, what are you doing? Admissions and what are you doing? ఎగ్జామినేషన్ సెక్షన్ అంటే ఏంటి క్వశ్చన్ పేపర్ బండిల్స్ వస్తాయి ప్రింట్ అయ్యి ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలా ఒక్కటి లీక్ అయితే ఎంత కష్టము ఎంత నష్టము ఎంత పరుగు అందులో నా హయాంలో నా తాళం చెవి నా చేతికి ఉన్నప్పుడు అది నా కంట్రోల్ ఉన్నప్పుడు కనుక లీక్ అయితే ఎంత టెన్షను ఎగ్జామ్ బ్రాంచ్ లాంగ్ పోస్టింగ్ వచ్చినప్పుడు చూస్తుంది అని మనిస్టులు ఉంటే నేర్చుకోవటం ఎక్కువవుతుంది నేర్చుకోవటం మంచిదవుతుంది దేవుడు మనకు రెండు చెవులు ఒక్క నోరి చెవు ఎందుకని రెండింతలు విను ఒక్క ఇంత మాట్లాడు అని చెప్పండి మనం సాధారణంగా ఏం చేస్తాం తక్కువ వింటాము ఎక్కువ మాట్లాడతాం జాగ్రత్త యువర్ రిజనింగ్ స్కిల్స్ యువర్ ఎఫెక్టివ్నెస్ ఇంప్రూవ్స్ త్రీ వాట్స్ వర్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటంటే డిఫోకస్డ్ డిఫ్యూస్ గా ఉండకూడదు డ్ ఇన్డిసిప్లిన్డ్గా ఉండకూడదు ఇన్ డిసిప్లిన్గా ఉంటే ఇన్ఎఫెక్టివ్ అవుతాము ఈ ట్రైనింగ్ యొక్క పర్పస్ ఏమిటి రేపు పొద్దున మీరు వచ్చే సోమవారం నాడు ఆఫీస్కు వెళ్లినప్పుడు మీ పనిలో మీ మాటలో మీ తీరులో మీ ప్రవర్తనలో మార్పు వచ్చి మీరు ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారో వాళ్లు హ్యాపీగా ఉండాలి వాళ్ళు వాళ్ళు పైవాళ్లకు చెప్పాలి ఏమని అదే ఫైవ్ డేస్ ట్రైనింగ్ చాలా మంచిగా సార్ వీటిల్లలో కూడా మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి చెప్పని వాళ్ళు చెప్పాలి సెల్ఫ్ మేనేజ్మెంట్ బిగిన్స్ విత్ మోటివేటెడ్ లర్నింగ్ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేర్చుకునేది లేదు అని అనుకోకండి జీవితంలో ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది అంటే వచ్చే జన్మకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది గెట్ ఇన్స్పైర్ లర్న్ స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్ వీక్నెస్ ఈస్ డెత్ కీప్ ఆమ్ లర్నింగ్ యూ స్కిల్స్ కంప్యూటర్స్ మాకెందుకు సార్ ఎందుకు సార్ అనొద్దు నేర్చుకో ఎంత నేర్చుకోవాలంటే రేపు పొద్దున ఇందాక బీసీ సార్ చెప్పిన చూడండి ట్రాన్స్ఫర్ ప్రపోజల్ వస్తే సార్ మా దగ్గర ఇంకెవరన్నా ట్రాన్స్ఫర్ ఈయనైతే చేయొద్దు అని అనిపించుకునేటట్టు మీ పంతరం ఉండాలి అంతే తప్ప చేస్తావా సార్ ముందు తీసుకపోసారు వద్దు సార్ కావాలంటే పోస్ట్ కూడా సరెండర్ చేస్తాం సార్ నక్కోసా బు అమ్ టీమ్ లో కరలితే భయ్ లేదా ఇంకో పోస్ట్ మీ సరెండర్ కరేతా ఆ మాట రాకూడదు మీ గురించి జెప్పగా గుర్తుంచుకోండి సరే జనరల్ అపేరెన్స్ ఎట్లుండాలా నీట్గా ఉండండి హెల్తీ మెయింటెనెన్స్ ఆఫ్ వన్స్ బాడీ మనిషిని చూస్తే ఆరోగ్యవంతులుగా అనిపించాలి ఈ శరీరం రోజు స్నానం చేసి చక్కగా ఉంటే శరీరం నువ్వు దగ్గరకు వస్తే వాసన రాకూడదు నీ దగ్గర ఏ డ్రెస్ వేసుకోవాలో గమనించండి అవునా అకేషన్ ని బట్టి డ్రెస్ వేసుకోండి అంటే ఇప్పుడు మీ బర్త్డే కాబట్టి ఒక్కరోజు మాఫ్ స్కూల్ పిల్లలకు కూడా అంతే కదా రోజు యూనిఫామ్ రావాలా బర్త్డే అయితే హోమ్ డ్రెస్ అలౌడ్ అవునా కదా అదేవిధంగా మీ బర్త్డే కాబట్టి పోగా భయ్ మీ బర్త్డే కాబట్టి మీ ఇష్టం ఆ రోజున మీ భయ వేసుకోనండి మంచిగా పట్టు చీరలు కట్టుకొస్తారు సూట్ వేసుకొస్తావు నీ ఇష్టం అలాగే కాయ భాయ్ అంటే భవి పార్టీ కోసం స్వాస్థ్యే డ్రస్ గారి కాయ అని చెప్పినాను కానీ నువ్వు ఇప్పుడు ఏమనుకోకు రోజు సూట్ వేసుకొస్తావు అరే కాయ మీరు మామూనేదియా మొన్ననే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాడు నాలుగు సూట్లు పెట్టి నువ్వు రోజు వేసుకొస్తున్నావు ఇవాళ ఒకరోజు తీసుకొచ్చురో గానీ అవసరం ఉన్నప్పుడు వేసుకరా అయితే మీరు ఆలోచించండి దీన్ని ఔచించమని చెప్పని అంటాం అనమాట ఫోన్ కరె ఫైండ్ అవుట్ పేలే బోల్ పానిట్ దినిట్ బోల్కే మేతో కంటిన్యూ కౌజ్ కో ఇతరాజ్ నై హెల్తీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సొద్దు జంక్ ఫుడ్ సొద్దు అది ఫాస్ట్ హెల్త్ డిట్రైరేషన్ కు పనికొస్తాయి ఈనాటి పిల్లలు మనం చెప్తే వినరు కానీ మీరన్నా వినాలి కదా నా తెలియగడుగుతా ఎండకు గొంతెండుకుపోతుంది కదా ఇప్పుడు మాట్లాడితే గొంతెండుకుపోతుంది మంచి కూల్ డ్రింక్ ఏదవసరం కూల్ డ్రింక్ ఏం కలుపుతున్నారో తెలుసా మీకు అర్థమైతే పేపర్లో పడ్డది అందుకే నేను ఎక్కువ చెప్తే బాగుండదు నేనేదో వాళ్ళ దగ్గర వాళ్ళ కవిష్ణ్ణ ఇవ్వలేదని మీరు అనుకుంటారు కీప్ ఫిజికల్లీ ఫిట్ ఎక్సర్సైజ్ యోగా ధ్యాన ప్రాణాయామం మీ ఏం చేస్తారో మీ ఇష్టం వాకింగ్ చేయండి రన్నింగ్ చేయండి షటిల్ టెన్నిస్ ఆడండి టేబుల్ టెన్నిస్ ఆడండి మీ ఇష్టం చేయండి కీప్ హెల్త్ బైదివే సముద్రం బోల్దీయాలకి నాకు అందాదా బోల్ నేను గర్వంగా చెప్పటంలా నాకు సమస్యలు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటికెళ్తే నిద్రపోతాయి అదంతా కరెక్టే కానీ బతికితే ఎట్లా బతకాలా అట్లా బతకాలా వాళ్ళు తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకుంటూ మంచం మీద ఆరు సంవత్సరాలు పడుకుని వాళ్ల చేతులు చేసి చేయించుకుంటూ మన పనులు మనం చేయించుకోకుండా చేయించింది అది అర్థం చేసుకోండి आलोचारो ये अलवायो ये रकम पद्धतो जीवनो दाद आधारपी वृद्धाप्यू शरीर सहकारी मन सहकारी मन अच्छे शरीर सहकारी शरीरा अने रोगा सैकोसोमाटि डिजेस मनस्को रोग मनस्कल शरीरा रोगा మనస్సును నిగ్రహించుకుంటే శరీరానికి అంత రోగాలు రావు సత్యాన్ని గుర్తు పెట్టుకుంటే కీ ఫిజికల్లీ ఫిట్ మీకు అర్థమవుతుంది మెడిటేషన్ డోంట్ వరీ ఇంకో మతం వాళ్ళకు వదిలిపెట్టండి నీ మతాన్ని నువ్వు పాటించు బాన్ ఇన్ దట్ రిలిజియన్ గాడ్ హ్యాస్ ఆర్డైండ్ దట్ యూ మస్ట్ ఫుల్ఫిల్ దట్ రిలిజియన్ ఇది భూమి ఇక్కడ నేను వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది మామిడి టెంక పెడితే మామిడి చెట్టు వస్తుంది ఈ వేప వెళ్లి ఏమేమి తీయగున్నావంటే ఏమేమి చేదుగున్నావంటది చేయగందుకు నీకు నీ ధర్మం నువ్వు భూమి అదే గాలి అదే నీరు అదే ఎండ అదే ఎరువులు ఈ విత్తనంలో ఉన్నటువంటి తత్వం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానాలు మనకు అలవాటు ఆలోచన విధానాలతోనే మీ అనుభవాన్ని సంపాదించుకోండి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎఫెక్ట్స్ వర్క్ కొందరు కొని అలవాట్లు ఏర్పడతాయి ఏమని అంటే దోస్తాన్ని మరియు నువ్వు నువ్వు నువ్వు బోలా నీ ఇష్టం నీ హెల్త్ ఇచ్చిండు రేపిస్తాడా ఎన్ని రోజులు ఇస్తాడు దానివల్ల ఏమి ఎఫెక్ట్ అవుతుంది మానసికంగా బలహీనపడుతున్నావు నువ్వు దట్ ఈస్ ది వర్స్ థింగ్ దట్ క్యాన్ హ్యాపెన్ ఫిజికల్ వీక్నెస్ ఆ పర్వాలేదు మూడు రోజులు మంచిగా బాలువీలు కోపేవడ తిన్నవా అంటే నువ్వు మంచిగా శరీరం తందరస్ అవుతా నువ్వు అవునా బలహీన పడిపోతున్నాం వాడు దాగిస్తాడు వీడు దాగిస్తాడంటే ఫ్రీ వాడు ఎందుకు దాగిస్తున్నాడు రేపు పొద్దున నీ చేత ఎక్కడో వేలి ముద్దలేకొని నేను ముంచుతాడు ఆ ముంచే విషయాన్ని గమనించకపోతే అయిపోయిందన్న సో ప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఎన్షూర్ సక్సెస్ ఎట్ వర్క్ ఏం సార్ నిద్ర గురించి కూడా మాట్లాడుతున్నారా జాగరణ చేసి వాళ్ళు మీరెందరు నిద్రపోతున్నారోనో తెలీదు కానీ అవునా రోజు పొదన పదిన్నరకు వచ్చి అంటుంటే జాగరణ చేసినట్టు అనుకుంటాడు ఎవడన్నా లేదు రాత్రి ప్యాకాడినట్టు అనుకుంటున్నారు అర్థం చేసుకోండి మరి లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ వాట్ ఎవర్ యుగా సంస్థకు సమాజానికి ఇంటికి కావాలి ఆస్తి విలువ కలిగిన మనిషిని అనిపించుకోవాలి తప్ప లయబిలిటీ దరిద్రుడు లేకపోతే బాగుంటాయి అని అనిపించుకోవద్దు గివ్ యువర్ ఆనెస్ట్ బెస్ట్ ఆల్వేస్ అండ్ ఇంప్రూవ్ ఇట్ కంటిన్యూస్లీ బిగిన్ విత్ వన్ ఎక్స్ట్రా ఎన్ఫౌం ఇది మీకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన విషయం ఆలోచించండి మీకు దేవుడు మూడు పాయింట్స్ ఇచ్చింది పనిలో మీరు నూరు పాయింట్ల ఎనబై తొమ్మిద తొంభై ఎనిమిదా తొంభై ఏడా మీ ఇష్టం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆనెస్ట్ గా మీ అంతకు ప్లస్ వన్ ఎక్స్ట్రా బస్ ఆ శురువాత్ కరో ఒక్క ఎక్స్ట్రా యాడ్ చేసుకో నువ్వు ఎనబై అనుకో తొంభై చేయండి సార్ నేను నూరు సార్ అంటే నూటొకటి చేయటొకటి అట్ట చేయాలో మీకు అనుమానం ఉంటే తర్వాత అన్నాడు కానీ చెప్తాను బీ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ మన తప్పుల నుంచి ఇతరుల తప్పుల నుంచి కూడా నేర్చుకుంటూ ఉండాలి ఇతరులు చేసిన తప్పులు మనం రిపీట్ చేయకూడదు మన తప్పులు మనం ఎప్పుడూ రిపీట్ చేయకూడదు ఈ ఫెయిల్యూర్ యొక్క ఎనాలిసిస్ కనుక చేసినట్లయితే మనకు లాభం కలుగుతుందన్నమాట మళ్లీ మనం ఆ తప్పులు చేయకుండా మనం నేర్చుకోగలుగుతాం లర్న్ టు బి టాలరెంట్ థాట్ఫుల్ యాక్సెప్టింగ్ సెల్ఫ్ కంట్రోల్ సపోర్టివ్ సింపథెటిక్ అండ్ జనరస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు టైం లేదు కాబట్టి మీకు వదిలిపెడుతున్నా గివ్ యువర్ ఆనెస్ట్ బెస్ట్ ఆల్వేస్ అండ్ యాడ్ లవ్ టు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ చేసేది ప్రేమతో చేయండి ఉదాహరణకి ఆయన ఏదో పనిచ్చిండి చేసింది అయిపోయింది నాలుగు గంటలకు ఇచ్చినాగా తీసుకో సార్ ఎందుకట్లా మర్యాదగానే పెట్టాల సార్ రోజు నేను ఐదున్నర కాదు ఆరు దాకా ఉంటా ఇవాళ పోయే పని ఉన్నది ఏదైనా పని ఉంటే ఇప్పుడు చెప్పు సార్ ఐదు గంటలకు పిలిచి చెప్పకు ముందే చెప్పు తప్పే ఉన్నాయి కదా ఇందా నేను చెప్పానే నా ఈ టెస్ట్ నేను ఏమనుకున్నా అంటే నాకు టైం కనుక ఇచ్చినట్టు అయితే ఎవరైనా వాళ్ళు ముందు కనుక సిక్స్ మార్క్ చేసినట్టు ఈ లెక్చర్ అయ్యేసరికి మీరు ఏడు ఎనిమిది తొమ్మిది వైపు కదిలేరా ఐదు నాలుగు మూడు వైపు కదిలేరా అని చెప్పని అడుగుదామని చెప్పని అనుకున్నా నువ్వు చెప్ప ఇందాక ఏ నంబరుండే నీకు సిక్స్ ఇప్పుడు ఏ నంబర్ ఉన్నది చిన్న రహస్యం నేను బాగున్నాను అంటే మనస్సు బాగున్నావు కదా అంటది అంటే నీడా అంటే నవ్వుతూ ఉంటే నవ్వుతూ ఉండగదా వీకమ్ ఏ గ్రూప్ ఆఫ్ కమిటెడ్ ఎంప్లాయీస్ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళ ఇమెయిల్ ఐడీలో వీళ్ల ఫోన్ నంబర్ లో పేర్లేదో లిస్ట్ తయారు చేస్తారు కదా వీళ్ళందరికీ ఒక లిస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించేనా మీకు ఈ రోజున ఒక పర్టికులర్ సెక్షన్ లో ఉన్నారో కాలేజీలో ఉన్నారో డిపార్ట్మెంట్ లో ఉన్నారు ట్రాన్స్ఫర్ అవుతాయి మూడు నెలలకు అవుతాయి అవునా కనీసం మీరందరూ ఒక గ్రూప్ కింద మీకు ఎప్పుడైనా మనకు చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో మన క్లాస్ మేట్ కలిస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది అనై మీరందరూ క్లాస్ ఇప్పుడు ఈ బ్యాచ్ లో మీరందరూ కూడా క్లాస్ మేట్స్ ఆ స్నేహ భావంతో మెలగండి ఎక్కడన్నా ఏ డిపార్ట్మెంట్ ఉన్నారు తుమారే సెక్షన్ మే కమారే కాలేజ్ మేము నయా కం సోంపే భా సో నేర్చుకో ఆయన చెప్తాడు నేర్చుకో నీకు గెలిచింది ఆయనకు చెప్పు మీరు బ్యాచ్ మేట్స్ బ్యాచ్మేట్స్ ఎందుకు ఉండకూడదు ఉండడానికి ప్రయత్నం చేయండి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ షేర్ యువర్ నాలెడ్జ్ అండ్ గ్రో In case you want a copy of this presentation, Atharapati will give you. Otherwise, drop a like. Thanks a lot. God bless you. My session is over. Thank you. So, any one of you may come forward and explain about the feedback. How you feel about the lecture. And what you want to come back. I hope you will know that. ంత ఉంటదా అని అనుకుని ఇంకా మత్తులో ఉన్నారు అయ్యా అయ్యా కైసాలగా కైసా మహసూస్ కర్రేస్ హాబాయ్ మేరస్టో ఈ క్లాస్ కా ఇంతజా కహి హ ఆ జన్ చీజో సూరీ చీజే మహెన బీ మశీ మహసూస ది క్లాస మే బులా క్లాస్ కా పహ వీసీ సా మౌజుదగ తమ హజరా వాకిఫర్వాయాక్ మాధ్యమకు చీజే ఆ వర్క్ సలాహీయో సై ఆర్ ఇంతీ వక్త దేకరీ హిమ్ అఫజాయి డ్యూటీ వర్క్ ఎజ ఎ జూనియర్ అసిస్టె ఇ సారే చీజోసర హిమ్ బీహా యక్కిన జిస్ తరహా క్లాస్ అటెండ్ ఇ క్లాస్ బాధకునారే రిటర్మ తే బ పోస్ట్ తే పోస్ట్ హశాల్లా ఆ క్లాస్ మాధ్యమ రిటాయర్మ తాసే రో అస నీ ఉతీతోజ అ జూనియర్ అస్స్టెంట్ జూనియర్ అసిస్టెని సీనిటీ బసిస్ హోర సీనియర్ అస్స్టెన్ బ సీనియర్ అస్స్టెన్ బిల్ సీనిటీ హసీయ స్పెండ్ బాగా ఇరమే ఎగ్జామ్స్ ఎగ్జామ్ అందరలిత పైదాన క్లాస్ మహసూసెస్ సే సందర ప్రమోషన్ ప్రమోషన్ లేని పదాకి ఆకీన్ సాకు తాలీమ పడనా లా క్యా చీజోకి ప్రెక్టస్ కన్నా యిన ప్రెక్టోజన యకీన పూరా యీన్ ఉస్తాద మొహతరమ హోగ్ ఆ సారే క్లాస్ మెయీన్ దాత ఆ క్లాస్ హోషాల్లా దో తీన సార్ అందర బ పొస్ట్ అమ్మ టాకే కాబలిత పదా హుగీ ఇంత జరి ఇలా బామ దేవు క్లాస్ లేని సోచీ సా हम इसका बेहद दिल की गहराइयों से आपका शुक्रिया अदा करते हैं और आपका जो हम पे एहसान हुआ है ये हम इसको खाली नहीं जाने देंगे इससे हम कुछ मजबूती पैदा करके आपके नाम को रोशन करने की कोशिश करेंगे शुक्रिया आचर फल डा प्रिस्क्रिपन के प मकनी मंदल जोबो ति आरोग्य बापड़ी वाड़न मिंगे मीयगा रो कष्ट पेमंटू तक अंदर यह आलोचन तो उसे सामजम अला उठी సమాజ కళ్యాణం కోసం అని చెప్పని మనం ప్రయత్నం చేద్దాం శుభం సెలవు స్వాగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సచ్ పీపుల్స్